ఆకాశవాణి నిరంతరం నా కోసమైన నీ ఆహ్వానం నీ అన్వేషణ నేను వినలేదనుకుంటున్నావా రావాలని వద్దాం కానీ జాతకాలేది నువ్వు ఈ మహావిశ్వ ఏ నక్షత్రాల మధ్య ఏ లోకాలలో ఉంటావో కనుక్కోలేకపోయినాను నేనేం తెలుసు నీకు నువ్వెవరో నాకు తెలియకపోతే నువ్వెవరో నీకు తెలీదు నన్ను ఇది వరకు చూసావా చూడతే ఎక్కడా కానీ ఎప్పుడు చూశాను అయినా తెలియడానికి చూడడం ఎందుకు చూస్తే ఏం తెలుస్తుంది ఎన్ని జన్మల నుంచి కళల్లోంచి వెతుకుతున్నావు నా కోసం నువ్వు నేను తెలీదా నీకు ఎవరు నువ్వు మీ పేరు ఎలా రాగలిగా ఇక్కడికి నేను అవన్నీ ఎందుకు వచ్చాను ఎందుకు నీకోసం నేను ఇంకా తెలియలేదా నీకు లేదు తెలుస్తుంది ప్రియా నీతో ఉండటానికి వచ్చాను కథలవి ఎందుకు అలా దిగులుగా ఉంటాం చూడు నీ కోసమే యుగాల నుంచి అతీయమైన ప్రేమ పంధం వల్ల కాకపోతే ఎందుకు నిన్ను వస్తాను ఇంకా మాట్లాడకున్నా నిజమా నేను కనపడగా ఎంత ఎదురుస్తావో ఎన్ని జన్మల నుంచి నా కోసం తప్పిస్తున్నావో నీకు తెలుసా నేను ఏంది నువేమిటి మాటలు పన్నాగం ఎవరు నేర్పారు నీకు తెప్పించ నా మనసులో ఇంత స్పష్టమైన ఈ ఈ ప్రపంచ రీతులకి ఇంత వైశమీవేమిటి ఇంత అంధకారం క్రూరత్వం నిన్నె ఆవరించింది నిన్ను చుట్టూ చాలా జాలు వేస్తోంది నువ్వే నన్ను అడ్డుకోగలవని ఆ నీళ్ళని దాటావా నా అనుజ్ఞలేండి ఇంకా నీకు తనపడరు నీ అనుజ్ఞ నీరెవరో తెలుసా నీకు నీకు తెలుసా ఏమిటి నువ్వెవరు నేని సర్వభోగుల ఛత్రాధిపతి అనుజ్ఞ నాకు నా అనుజ్ఞ లేనిది నువ్వు ఈ వనంలోకి ఈ లోకంలో కాలు పోపే అధికారం నా నుంచి పొందాలి ప్రతి వాడు నీ కోసం ఉదయం నుంచి ప్రతి గుహ లోయ గొప్ప ఎవరు వెతకరు నా కోసం కాని నేను పురోవ చక్రవర్తిని అయితే నా మీద నిలవలేని ప్రేమన్నావు కదా ఎందుకు నా మీద అంత ప్రేమ లేదు అంతే తెలుసు నాకు ఆ బుద్ధిశీరట నాకు నా జ్ఞానం పాండిత్యం అదంతా ఏమో ప్రేమించగల యోగ్యతే నీకుంటే ఇవేమీ గొప్పగా మాట్లాడవు నా ప్రేమని గుర్తిరగలే నీ అహంభావం నన్ను సంశయించిన నీ జ్ఞానం ఏమిటరు వెడితే వెతుకుతావు వెయ్యేళ్ళు చూడు నాకు నీ మీద ఇష్టమని ఒప్పుకున్నాను కదా నాకేదో చాలా ఉపకారం చేస్తున్నట్టు జాలి పడ్డట్టు అనుకుంటున్నావే కాక ఇదికేమిటి నా మీద నీకు అంత ప్రేమ కావడం వల్ల నా మీద చెప్పాను కదా ఇష్టమని అంతే లేదు పాప రామరి నేను అవసరం అయితే నువ్వురాత కాదు నువ్వు చేరిపోతున్నావు దేవతలు ఎట్లా కటా చెప్తారు నన్ను సౌందర్య దేవత స్త్రీ నన్ను ఒక స్త్రీ ముందు స్త్రీ ముందు మోకరించటం నేర్చుకొని నువ్వేం తెలుసుకున్నావు ఏం జీవించావు తల్పుడివని తెలియదు నాకు ఎప్పటి కళ్ళు తెచ్చావు ఎంత నిద్ర నిన్నే చూస్తున్నా ఎందుకు మిత్ర నాతో ఉండగా ఎన్నాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుంది ఇట్లా ఆలోచిస్తారు గౌలు మీరు ఎన్నాళ్ళు ఏముంది ఎన్నాళ్ళు మీకు నేను కావలిస్తే అన్నాళ్ళు పచ్చరాలు నాకు నువ్వు ఒక్కర్లేదనేది ఉంటుందా చాలా సులభంగా ఉంటుంది అనుకుంటాను ఎలా ఉంటుంది అనుకుంటా నీ స్వభావం చూపితే అవసరం పోయినాడు నన్ను నువ్వు నిన్న పొమ్మన్నప్పుడు ఇంకా అంత పూర్వం నాకైన నీ అవసరం తెలుస్తుంది అలానే మరి ఈ అవసరాన్ని గుర్తించేట్టు చేసేందుకు నేను చెప్పలేదా నువ్వెవరో ఇంకా నిన్నటి వరకు నువ్వు నీ మెరుగుదు ఏం చేశావు యుద్ధాలు చేశాను రాజ్య పరిపాలన చేశాను ప్రేమించావా అంటే నీకింకా ప్రేమకు అర్థం తెలియదు అన్నమాట ప్రేమించిన వాడివి నా ప్రేమను గుర్తించలేకపోయినావా ప్రేమ వల్ల నీకేమిచ్చింది ఇంతేనా నరకం వచ్చిందా విజ్ఞానం కలిగిందా లేదు ప్రేమంటే నీకేం తెలుసు నీ దృష్టి ఇంకా ఇంత విశాలం కాకుండా ఉంటుందా నిజంగా ప్రేమిస్తే నాకు ప్రేమని బోధిస్తావా నాకు నువ్వు చాలా స్పష్టం నీకు నేను చాలా స్పష్టం నీవేవేవో చేశాను జ్ఞానం ఆర్జించాను సుఖం అనుభవించాను అంటున్నావా నీలో ఉన్న అగాధమైన ఆంతర్యాలు నీకు నేను అర్థం చేయగలిగిన్నాడు ఇంతవరకు జీవించలేదనేది నీకు తెలుస్తుంది సరే కానీ జీవితం నీ ప్రశ్న రాలేదా నీకు సౌఖ్యం ఆనందం ప్రేమ అనే పదాలకి ఎంత అల్పమైన అర్థం ఇస్తున్నావో నీకు తెలుసిన కానీ ఒక మాట జ్ఞాపకం ఉంచుకో నా అవసరం నీకు తగ్గిన ఒక క్షణం నేను అంటే నాకన్నా ఈ ప్రపంచంలో ఎవరు ఏ ధర్మము ఏ ఆసక్తి అర్థం కాకూడదు నీ మనసులో నా దగ్గర కారా రా నువ్వు నొప్పిపోవడం లేదా ఆపించు అది రాజలంక్షణాలు అబ్బా సరే సేను ఆపించు ఎంత మోతుకనని నీ చెైలికి వెళ్ళి ఆపించు వెళుతుడతావా నీ వెళ్ళనా నువ్వు నేనే విడుతున్నా నువ్వు తాళవు స్త్రీనాట్యానికి అనుజ్ఞాన్ని అనుసరించి నేను నాట్యం చేయాలి నువ్వు మాత్రం కాదు నేను ప్రార్థిస్తున్నాను నిన్ను కానీ ఎలా నువ్వు ఆ గంట నీ తాళవే ఇవాళ శుక్రవారం కాబోలు దేవతా ప్రసారం తీచ్చారు నాకు ఇస్తారు ఎవరు పూజారులు నేను స్వీకరించాలి ఎందుకు ఎందుకంటే శ్రీ మహావిష్ణు ఆరాధనా ప్రసారం అయితే దేవతా ప్రీత్యర్థం ఎందుకు దేవతల ప్రీతి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం నా రాతి క్యమంతా ఏ అవన్నీ పోతే పోయి పోయి పోయి పోతే నేను మునిగిపోయింది ఎన్నడూ ఆలోచించరనుకుంటాను విజ్ఞానవంతులు కూడా పోతే నేనే నా రాశ్చువ పోతే ఇంకా నా మీద ప్రేమ ఉందని అందుకనే చెప్పాను ప్రేమంటే నీకు ఓనమాలు రావని నువ్వెవరో నాకేం తెలుసు నాకేం కావాలి రాజ్యం పోతే ఐశ్వర్యం పోతే అలా పోదాం నీ ఆకలి వల్ల కావులు ఇన్ని భయాలు దేవతల ముందు తప్పించగలిగారా లేదు రాని రోగం రోగ్రస్తుడు అయితేనేం కాక నాకన్నా నీ రోగం నీకు ముఖ్యం కానన్నాళ్ళు ఈ మాటలన్నీ అలవాటు పడ్డ మనుషులకి ఎందుకు ఇచ్చారు ఎవరిచ్చింది అవును నీ సుకృతం నీకు ఇచ్చింది రన్ను చూడు కార్యాలు కాదు ఎంతకీ ధర్మ కార్యాలు భూతర్పం వీటి సంగతే కానీ నా వంటి లావణ్యం మీకు వచ్చి కూరవలసిన నీలోని శృంగార ఉన్న చీ కనపడదే నా అధికారం వల్ల నీ బంధించుకోలేనా అసలు నువ్వేమవుతావు నాకు కాక కానీ నన్ను బంధించి అంటే అంతే రా పోదాం ఆడుకుందాం రా ఇంకా చెప్పింది లోకం సంగతుడు నువ్వు నవ్వుతున్నావు మా జీవిత పద్ధతుడు పాపం అంత ఇరుక్కులు ఎందుకు బతుకుతున్నారా అని ఆశ్చర్య మీ లోకం సంగతులు వింటే ఈ హద్దులు అక్షంతరాలు లేకపోతే ఆ స్వేచ్ఛా విశారత్వంలో ఏ ఆనందం ఉంటుందా అని నాకు సందేశం కానీ మీ మాటలు వర్ణంలోని అందుకోవాలని పోనీ అక్కడ ఆనందం చాలా ఉన్నతం విశాలం నమ్మకం కలుగుతోందా నూస్తేనా నువ్వు నాలో చూసి అందన్నా అందావనుకుంటున్నావా మీ చేతుల్లోకి రావడం కోసం మీ కన్ను నన్ను చూడగలగడం కోసం నాకు తొడిగిన రూపంగా తోస్తుంది నాకు అవును నాకు స్పష్టంగా తెలుసు నువ్వు చూసి ఈ ఆకారం నుంచి నేను వేరని నా అసలు నిజమైన తేజస్సు చూడగలిగితేనా నాకేం చూద్దు ఇది చారు నాకు నువ్వు నడుస్తుంది ప్రతి ఆ నిమిష పందం చూస్తూ మనుషుల శరీరానికి నీ శరీరానికి నేను అందుకోలేని భేదం ఉంది కావుడు మా శరీరాలు స్థూలం శరీరం ఎప్పుడు కదిలి నీటి నీటి విడుగు ఛాయల మళ్ళీ మారుతున్నట్లు కనిపిస్తుంది ఇందాక నాట్యం చేస్తున్నావా అప్పుడు ఆ విరుగుని కదులుతోందో నీ సుందర శరీరాన్ని కదులుతుందో నిర్ణయించుకోలేకపోయాయి నా నీ కదలికతో నువ్వు సూర్యకిరణాలని హారాల కింద బాహు పోషణాల కింద మార్చి అలంకరించుకుంటున్నావు నీ పాదాలు చేసే కాలం కొత్త గతున్న నేర్చుకుంటోంది నువ్వు కదిలి తీరాలు ఆకాశం నుంచి తిరిగి వినార వాడు మృదంగ వారి చదువు ఉంటున్నట్లుగా ఉంది ఇక భరించలేదు నువ్వు నెత్తుకుని కాకరం బయట పెడతాం మాట్లాడేవా రాజరాజు నీ చూపులో ఉనికిలో ఇంత స్థిరత్వ ఉంది కనుకనే ఆగో ఉన్న దీంతో నన్ను మందు విను ఉంది కనుకను నీకు త్వరలో విసు కలుగుతుంది నా సౌందర్యం అంటున్నాను నీకు అర్థం కాదు యోచన యోచనంత నిష్ఫలం ఏదీ లేదు ఎప్పటికీ నువ్వు గ్రహించలేనిది ఏంటంటే ఇంకొకరు చెప్పటం వల్ల ఎన్నడూ అర్థం కాదని క్రమంగా కాలంలో సొంత అనుభవం బోధించవలసింది మాటలతో నేర్చుకునే విషయాలు చాలా అల్పమైన అన్నమాట ఎందుకు విశాలంగా తెలుగుతాయి తెలియదు అంటే అర్థం ఏమిటనుకున్నావు అనుభవించి అర్హత కలగడం అన్నమాట అనుభవంతో తప్ప వికాసం లేదనే సూత్రమే ఈ ప్రపంచమే అనవడత ఆ అనుభవాన్ని వేసినా లోకంలో పేదానికి అసలు కారణం ఆ గోల నేను నీ లోకం నేనే నీ అన్వేషణీ అనుభవం నా నుంచే నీకు సమస్త శృతి రహస్యాలు బోధపడతాయి రా నా చెట్టులోపిరా ఎవరు నీకెలా చెప్పను అన్నీ అనుభవించి ఇంతే కీల్ లేదని గోడ పెట్టుకుని అలసతతో కళ్ళు మూసుకున్న నన్ను లేపి ఆకాశ పథాన్ని చెప్పి కొత్త విషయాలత్వాలకి కాంతి ఉత్యం అనాదిగా నేను కంటున్న వెర్రి కలలకి అర్థం ఇచ్చి ఈ జీవితంలోని నాకు దివ్యత్వారాలు తెలిసి కొత్త ఆశతో ఉత్సాహంతో అందంతో నాకు పునర్జన్మనిచ్చావు జీవితానుభవం అనంతం నిరంతర సుందర ప్రయాణం ఎప్పుడూ చివరనే తిరి ఆనందానుభవం అని కొళ్ళు విప్పావు నా కోసం నీ ఉన్నత ధామాల గురించి వచ్చి నీతో స్వర్గ రహస్యాన్ని కిందికి తెచ్చి భూమికి ఆకాశానికి నీలెక్కడానికి నీ లావం చేయిందస్తులు కట్టావు నువ్వు కాకనాకి శరుడెవరు తున్నావు <Sý> టాధిపతి పురూరవ చక్రవర్తి నన్ను రక్షిస్తూ ఉండగా ఎవరు తీసుకువెళ్ళగలరు నన్ను ఎందుక నిద్రపోవా ఎలా మీదుకుంటావు ప్రేమ హృదయంలో పొంగి పొంగి పొల్లి నింపిస్తూ ఉంటే నిద్రెందుకు నేను చెయ్యడం ఆలోచించడం ఎందుకు ఎందుకని ప్రశ్నే లేదు ఇంకా ఏ ఆలోచనకి తలపుకి తావు లేదు వ్యవధి లేదు నిద్రపోద్రపో ఏదో గొప్ప లోకంలో అపాయము అవసరము ఎప్పుడూ ఉన్నాయి వాటిని నిర్లక్ష్యం చేయటమే వాటి నివారణ ఉపాయం అలా తీసేస్తే పోయేవి కావు ఏమిటి నీ కాబడవా అవును ఈ లోకం సంగతి నీకేం తెలుస్తుంది కనపడక కాదు తెలియక కాదు అయితే అంతే నీకర్థం కాదు మరి ఇప్పుడు ఏం చేయమంటావు నేనేమి అనను నీ స్వేచ్ఛకి నేను ఆటంకం కాను మొక్కానికి నీకు ఇష్టం లేదు పోనీ అదేమిటో నేను తెలుసుకుని వస్తే ఏం పోతుంది శాంతి పోతుంది పోనీ కొద్ది గడిచిన నిమిషం తిరిగి రాదు నా ధర్మం ఎవరి ఇంకా అర్థం కాదు నీకు ఆ ధర్మాలు నీకు యుద్ధాలు రాత్రికలు ముఖ్యమైన దినాల్లో కట్టుకున్న బంధాలు ఈనాడు నువ్వు దీక్ష పరుడు నీ ధర్మం వేరు దీక్ష అంతేవే నీ మనసు నుంచి ఆ అభిప్రాయం పోలేదని తెలుసు నాకు శృంగారం ప్రేమ చాలా తీవ్రమై కాలానే కప్పినప్పుడు అవి యుద్ధ స్త్రీలం నీ మనస్సుల్లో దేవతవా నువ్వెవరు చెప్పి తిరగ నాకు పూర్తిగా జ్ఞాపకం లేదు ఎందుకు అడుగుతున్నానంటే ఏదో గొప్ప విజ్ఞానంతో అనుభవాధికారంతో మాట్లాడతావు జ్ఞాపకం లేదు నువ్వు అనే భావం ఒక్కటే నాలో యుగ యుగాల నుంచి నన్ను గాఢంగా ఆవరించిందని మాత్రం తెలుసు ఉన్నానా లేవా పురూరవుడివిగా లేవు కానీ నువ్వు ఏ రూపంలో ఏ పేరుతో నేతనే ఉన్నావు నీకోసమే బతికాను ఎన్ని లోకాలో పడ్డావు నువ్వు అకస్మాత్తుగా నా ప్రయత్నమేమీ లేకుండా నేనంతా నీలో లీనమై నా ధర్మంలో అప్రమత్తరాళ్ళైపోయాను ఇంద్ర సభలో నీ ప్రశంస రాగా అది విని నాలో నాకీ తెలివిని పూర్వస్మృతులేవో కలవరపెట్టగా నృత్యుల్లో పొరపడ్డాను తత్ఫలితంగా నన్ను నీతో ఉండమని చెప్పించారు మనుష్య లోకానికా అని మునిపాను నాకు తెలుసు ఎంత సంకుచితమో ఈ లోకం కానీ నీకోసం వచ్చాను ఈ శరీరాన్ని ధరించి శాపం వల్ల వచ్చావా ఎలా వస్తే నేను వచ్చాను బలవంతం వల్ల నా ప్రేమ వల్లన్నావు కదా मन मन इलाजे पाई मुखन मुक्ल का मानव प्रेम प्रेम काीता अर्थम देखो ऊपर नी दी अभी शाप वल्ल का वर वल का ప్రేమను కలయి కనే నిశ్చిత వాస్తవం అనేక మార్గాల ప్రయోజనాల వల్ల సఫలం అవుతుంది నీ మూర్ఖం అజ్ఞానం అల్పత్వం నీ ఘనత గర్వం ఇవేమీ అభ్యంతరపరచలేవు నా ప్రేమే చూడు నువ్వేదో గొప్పగా అంగీకరించాలని గర్వపడుతున్నావు నేను తండ నీకు దక్కిందని పొంగిపోతున్నావు నన్ను సంశయిస్తున్నావు ఏమవుతావో నా ప్రేమ వల్ల భయపడుతున్నావు నన్ను వదలగలడం అసంభవం నీ జీవితకు విలువలన్నిటినీ మించిన అసలు నీ ఆత్మకి పట్టిన గొప్ప సత్యం నా మీది నీ ప్రేమ ఈ వాస్తవాన్ని చూడలేక చీకట్లో అనే ఊరికే పాపం మీ రూపం జ్ఞానం మానవాతీతం ను ఆశ్చర్యపడి చూసి కూడా నువ్వు నా చేతుల్లోకి వచ్చి నా పైన కాంత చూపే సామాన్య స్త్రీ అని మమతలో పడతాం మీరే ఆ మా ఇక్కడ కప్పుతావా నేను కాదు నీ మానుసత్వము నిన్ను अद्भुतमू अतीतमूने चूस्ट साधारणत्म अलस्थि दुरद अलागे मने का प्रतिनिध्यू चूस्त निजीव बुतू उ इंको लोकना आ महाकां विजृंभण सौंदर्य अला निचि तन्म ये गोप जीवशक्ति నువ్వు ఆరాధనలో సుశుప్తులైపోరా తలుచుకో మనసునంతా ప్రేదించుకుంటూ గొప్ప జ్యోతి ఏమితో సంగతి కనుక్కో నువ్వు నా సంగతి నా కుదు సరే ముందు రాత్రి ఏంటి అలా భయపడ్డావు సరిగా మన కాసారము పరవలో మనం నేను మీరుకుని ఉన్నానట ఇద్దరం తన వేసుకుని ఉన్నాం ఆకాశం తెలుపుకుంది పెద్ద కాంతి లోకం మీద మళ్ళీ కనబడతాం గంభీరమైన పిలుపు నేను పిలిచాను ఏదో నాకు నువ్వు అతిడిపడి నన్ను పోషించావు నా వంక చూపైనా లేకుండా ఆ పడవ నుంచి పైకి నుంచి దూరంగా ఆకాశంలో మాయమైనవు నీ కోసం చేతురు దాచి ఊగి పడవ నుంచి నీళ్ళలో పడ్డాను నేను నిజమవుతుందంటావా నాకు తెలియదమ్మా కానీ కాని ఒకటి నమ్ము ఆ పిలిపి వచ్చిందనుకో అది మృత్యవంత అనివార్యమే అనున్నంఘనే పిలుపు అయితేనే కానీ నేను వెళ్ళను నువ్వు నన్ను పొమ్మన్నా కూడా నా ప్రేమ వదల్లేదు అంత నిస్సహాయం నేను ఆ మాట అనగానే అందుక నా దగ్గరుండడం ఈ అల్ప మనుష్య సంకుచితత్వంతో ఏ లోతు లేని ప్రేమలకు అలవాటు పడి నా సంబంధం అనివార్యం ఎందువల్ల నా ప్రేమ అనివార్యం కనుకనే కానీ నా నుంచి చూడు తీసుకోవటం కన్నా ఇచ్చుకోవడంలో ఉండే అప్రమేయ ఆనందాన్ని ఎరక్క మాట్లాడే వెళ్ళిపోవలసి వస్తే నువ్వు పడగల బాధ కన్నా నా వ్యత ఎన్ని కోట్ల రెట్ల దిగవో నిన్ను విడవగలనా ఒకవేళ విడవలసిన ఆత్మీయ కలిగిన నేను అనేది ఉన్నంత కాలం నీకే అన్వేషించను నిరీక్షించను వీటిని అదరకుంటూ నేను నువ్వుంది నేనేమిటి నమ్ము నా మాట ఇంతవై రీ రాజధానిగా వివేకం కాదు చూడు నేను వినియోగాన్ని సహించలేదు వస్తాను కానీ మరి ఎందుకు అవసరం లేదు కానీ ఇలా అవసరమైనప్పుడు నా తేజస్సుని నా నగ్నత్వాన్ని కప్పుకోగలను నా విషయంలో ఏమి ఆలోచించకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది కదూ ఎంత సంతోషమని హడవిలో ఎక్కడి నుంచి ఎంత వింతగా వచ్చావో అలాగే మాయమవుతామని భయపడేవాడిని కానీ ఇక్కడ నా రాజధానిలో నా హర్మ్యాల్లో నా సొంతం లాభేయమనిపిస్తోంది రాజా ఏమి ఆ నిబ్బరం ప్రేమకెంత గొప్ప శత్రువు పూర్వానుభవం నీకు తెలియదా ఈ వస్త్రధారణ కూడా నీకు ఇష్టమే కదూ చాలా నన్ను అందుకో కాలం వృధా చేయకు రా నాతో నీ ఆత్మనే నేర్చుకో ముందుగా నా సందేహాలు తీర్చు ఎప్పుడు ఈ దేహ సౌఖ్యమైన ఎప్పుడూ ఈరోజు ఈ శృంగారం ప్రపంచమంతా వెతికి ఎక్కడెక్కడి అపరూపలావణ్య విగ్రహాల్ని చెరపట్టి తెచ్చుకున్నా నా తనివి తీరా అనుభవించాను తీరానా అంతేనా నువ్వు ఏమొచ్చింది నీకు ఆ శృంగారంలోంచి నీకేం పేదని తెలియడం లేదా నీవు అపూర్వ జ్ఞానవంతులవి నాకు విజ్ఞానం విజ్ఞానం విషాలో ఎక్కడి నుంచి వస్తాయి శృంగారంలోంచి ప్రేమలోంచి కాక రాజధానికి వచ్చాక చాలా గర్వము నిబ్బరము వచ్చాయి నీకు అనేక వేల స్త్రీలతో రమించటం నీ మనసుకి గొప్ప శృంగారం నీకు నీవేమిచ్చుకోగలిగావు నువ్వేమైనావు ఏం మారావు స్త్రీని నీ క్రీడా సాధనంగా ఉపయోగించుకున్న నువ్వు ఎంత తృణీకారం దేహ సౌఖ్యం అంటే అర్థం తెలియని మనుషులకి రావోయ్ నేను లేని నాడు ఏడుస్తావు రాని ఎందుకొచ్చావు మరి విడిచేదానికి లే పాదాల మించిలే నేను విడుస్తానా నువ్వు వదులుతావా మరి అంతే అంటే నువ్వు వదులుతావు నేను విడుస్తాను అని అర్థం ఇంకా అడక్కు రాద్ధానికి బయలుదేరాలి ఎందుక యుద్ధం ఎందుకేమిటి యుద్ధం మాట్లాడమే ఏం లేదు ఎప్పుడూ నువ్వు యోచించలేదనుకుంటాను యుద్ధానికి వెళ్ళడం తప్పదా నువ్వు తిరిగొచ్చే వరకు ఏం చేయను ఏం చెయ్యూ వెంట తీసుకుని వెడుతున్నానుగా నిన్నొదిరి పిచ్చివాడా నన్ను వెంట పెట్టుకుని యుద్ధం చేయగలవా కానీ నిన్నొదిరి యుద్ధానికి వెళ్ళగల అవును వెళ్ళలేవు మరి మరి కర్తవ్యం చెప్పవా తెలుస్తూనే ఉంది ఎలా మానాను ఈ యుద్ధం గౌరవం పౌరుషం నా సేనానుల గడ నా ప్రతిష్ట నా శత్రువుల తికారం ఏం చేయను ప్రేమ పరీక్ష రాజ్యంలో చాలా గొడవలు రేగుతాయి నా యుద్ధ ప్రావీణ్యం ఏమిర్పు నీ రౌద్రేసే ఉర్యం యుద్ధం చెయ్యనప్పుడు కూడా నీలో ఇవి కనపడకపోతే అవన్నీ నీలో చాలా అల్పం అన్నమాట కాక నేను చాలా అంధురాలు ఈ హర్మ్యాలు ఈ వనాలు వీటిని నిర్మించిన ని సౌందర్య భావం ఐశ్వర్య వైభవం నీలో కాక వాటిల్లోనే కనపడితే నిన్నెవరు ప్రేమిస్తారు తమ భర్తలలో ఆ విశాలత్వం గర్వం ఘనత కనపడకనే స్త్రీలు భర్తల్ని కాక వాళ్ళ ఐశ్వర్యాల్ని కీర్తిని ప్రేమిస్తారు కార్యశూరత్వం మనిషికి నైతిక అభివృద్ధినియ్యాలి అప్పుడే నీవు జయించిన చక్రవర్తుల కిరీటమణులు నీ కళ్లల్లో మెరుస్తాయి ంతతి కవులు పాడేందుకు అనుభవించే నాకెందుకు ఇలా భుజాల చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకునేందుకై ఏ రాజ్యాలైనా వదులుతాం కానీ రేపు యుద్ధానికి బయలుదేరకపోతే మాత్రం చాలా గొడవ అంటే నా కన్న నా గొడవే ఎక్కువ ప్రాముఖ్యమైంది నీ మనసులో మరి ధర్మాన్ని తప్పి నామేద మీద నీకు మాత్రం ఏం గౌరవం ఉంటుంది నీ మాటల కన్నా పనుల కన్నా ధర్మాలీ యోచనల కన్నా లోతుగా అసలు నిన్ను చూడగలనని మర్చిపోతావెందుకు నువ్వు తగ్గిన వాళ్ళెవరున్నారు నేను నువ్వు కాక ఉన్నారు మరి అలా నేనిక్కడికి రావడమే ఎవరికి ఇష్టం లేదని తెలుసు కదా నీకు ఈ మధ్యాహ్నం ఎవరొచ్చారనుకున్నావు నన్ను చూడ్డానికి మృణాలిని వదిలేయమన్నా నిజమా పాపం చాలా వెదిరి పిల్ల నీపైన గొప్ప ప్రేమ ఆమెకి ఎలా చెప్పండి నీకు అదొక గొప్ప దార నాకెన్నటికీ అందని రాజపుత్రి నా జీవితం అంతా గొప్పగా ప్రేమిస్తానని వాగ్దానం చేసి నేను పంథించుకున్న సృదయం ఊర్కు అంతే జీవితం ఏమన్నా ఆమెతో చాలా జాలితో ఆమెతో ఐక్యమయ్యాను రోజు కూడా నన్ను చూడకుండా ఉండలేదు మూనాళిని భరించలేని తురుచుకుంటే ఏమైపోతుందో దేనికి నా నడగకు భయపడకు నేను వెడతానని అవునా ఎంత జాగ్రత్త పడి నువ్వు నేను వెళ్లకుండా ఆపలేవు జాగ్రత్త వల్ల తాము భయపడే అపాయంలోకే సరాసరి నడుస్తారు మనుషులు చూడు నేను కాదు వెళ్లేది నువ్వు కాదు వదలేది మళ్ళీ అదే మాటంటావు ఎన్నడూ వదలనని చెప్పలేవా అడవిలో ఎంతో నమ్మించలేదు నన్ను అప్పుడే నాపైన విరక్తి కలిగిందా నీకు కలగవలసిందే నీ ఐశ్వర్యం నీ గొప్ప నీ యుద్ధాలు నేనివన్నీ మెచ్చుకోవాలని నీ ఆశ విరక్తి కలగవలసిందే కాని నాది ప్రేమ ఈ ఘనతలన్నీ నిన్నంటని పై ఈ అల్పత్వాలు నిన్నంటిన వెర్రిలోపాలు నువ్వు వేరు నువ్వు నా అనంతపథ సహచారి లోపాలు నీ దేహానివి మనసు లోక వ్యవహారాల సంకర్షణలవి నేను వదల్ను కాని వదిలించుకుంటావుగా నాకంతకన్నా తెలీదు చూడు ప్రియురాల్ని కాదు నువ్వు విశ్వసించవలసిందే నీ ప్రేమను ప్రియురాల్ని విశ్వసించి భంగపడి ప్రేమను తెడతారు మానవులు ప్రియురాలిక కాదు ప్రేమ కన్నా ముఖ్యమైందు అర్హత లేదు ఏ ధర్మానికి ఎందుకంత పరచానం గొడవలు ఏం చేయగలవు అవన్నీ నిన్ను బాధ్యతలు విధులు భయాలు అనే ముళ్లు మనసు నుంచి తప్పిపోతేనే కానీ ఆనందానికి స్థలం ఏర్పడదు ఎంత దౌర్భాగ్యం రాసు నీ పుట్టడం సమస్త భూమండలాన్ని జయించి అధిపతిని సంసారము పుత్రుడు మంత్రులు కానీ ఈ జ్ఞాపకాల్ని వదలాలి నువ్వు వదలలేకపోతే ఎక్కడికి వెళ్లి ఎవరుగా మారి ప్రయోజనం లేదు కానీ ఆ జ్ఞాపకాల్ని వదలగలిగితే ఎక్కడికి కదల్ని అక్కర్లేదు ఏమంటున్నారు నీ మంత్రులు ఏమనుకుంటున్నారని నీకు తెలుసు యుద్ధానికి నేను రాకపోవడం స్త్రీలో తమ వలనని ఎలా భరించను ఎందుకు భరించలేను అది నిజం కనుక నిజమా నువ్వు నీ అంతఃకరణంలో నమ్మి నిజం వాళ్ళ మనసు లేదంటావా నీ మనసు వేరు కాదు నీ మనసునే వెయ్యి దిక్కుల వెయ్యి మనసులో ప్రతిఫలింపు చేసుకుంటావు ఎన్ని జన్మల నుంచో నీలో నువ్వు అన్వేషించుకున్న శృంగారాన్ని ఇదివరకు అనేక స్త్రీ రూపాల ఈనాడు నా రూపాన నీ చేతుల్లోకి తీసుకుని అనుభవిస్తున్నావు అంటే యుగాల ఫలితమైన నీ శృంగార వాంచ నా రూపం తరించొచ్చిందనమాట వాళ్ళ చూపుల్లో నిండా వాళ్ళ మాటల్లో దక్కున్న అపహస్యం నాలో వాళ్ళ ఆశ్చర్యం నా అసమర్థత పోని అవన్నీ నిజమేననుకో వదిలే వాళ్ళెవరి నీకు ఎలా వదలను మరి నేనేదో చెయ్యాలి కదా ఇదే సమస్య మనకర్థం కాని సత్యమే సమస్య బాధ బాధ కాదు బాధ కలుగుతుందనే భయవంత ఆ భయం వల్ల జాగ్రత్త జాగ్రత్త గొప్ప బంధం అసలు బాధే అది ఆ జాగ్రత్త మనసుని కిందికి లాక్కపోతే అసలు బాధతో అంత బాధ లేదు ఈయన సమస్యని తీసి ఎంత ఇరుకు మానవ జీవితం చూడు ఈ దేహాన్ని మనస్సుని నేను నీ కోసం ధరించడం అంటే ఎలా ఉంటుందనుకుంటున్నావు నువ్వు ఏ విడవలేని ప్రియురాల కోసమో గాలి కాంతి లేని మురికి కూపల్లోకి వెళ్లి నివసించాల్సి వస్తుందనుకో ఈ విశాల సుందర దృక్పథం నుంచి ఈ ఆత్మతోనే నువ్వు ఒక కీటకం శరీరంలో ప్రవేశించావనుకో ఎలా అనిపిస్తుంది నీకు అలా ఈ శరీరము ఈ ఇంద్రి చాలా ఇరుకు వాటి వెనక మనసు ఇంత స్పష్టమైన విశాలత్వంలో ఇన్ని చీకట్లు మూలలు ఎలా కల్పించుకోగలుగుతోందో నీ మనసు అది చాలి పుడుతుంది నీ బాధల్ని ఎదుర్కొని వీటి స్వభావం రహస్యం ఏమిటని ధీరంగా ప్రశ్నించే బలం లేదా నీకు ఎందుకట్లా దాక్కుంటావు ఎక్కడ దాక్కుంటాను నీ నుంచి నా నుంచే కూడా అవును నా మీద నీకెన్ని అనుమానాలు నాలో ఎంత అసంతృష్టి ఎంత భయం నిన్ను నువ్వు నీ నుంచి రక్షించుకోలేనప్పుడు ఇంకోరికి నిస్సంకోచంగా నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి నేనెవరనుకుంటున్నావు ప్రేమ మూర్తిత్వాన్ని చెంది నీ చేతుల్లోకి నా నుంచి వేరుతనాన్ని తీసేసుకుని నాకు నిన్ను నువ్వు ఇచ్చుకోగలిగితే స్పష్టపరచుకో నీ ఆలోచనల్ని నాలో నీకేమీ అసంతుష్టి లేదనకు నా కళ్ళ నుంచి దాచలేవు ఎందుకంటే నీ మనస్సు ఐక్యం కాగల శక్తి నా మనసుకుంది నీ దేహంతోనే కాదు అయితే నాకెందుకు కాంతినివ్వలేవు నీ దేహాన్ని ముంచుకుని నా నుంచి దాచేసుకున్నావనుకో నీకు శృంగారాన్ని ఇవ్వడం నా తర్వా చెప్పు మాటల్లో నీకు తెలుసుగా నా కోసం కాబోయ్ నీకు నువ్వు చెప్పుకో నిజం మాట్లాడు చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను కృతజ్ఞతగా తోచి ఆగాను అది కాక పూర్తిగా స్పష్టం కాని విషయాలు మాటల్లోకి తీసుకొస్తే అవి అబద్ధాలు అవుతాయి కూడాను ఆ బలవంతం వల్ల కానీ నాతో నీ అధికారం నాకు బారా నువ్వు జ్ఞానవంతులు అవి కావచ్చు కాని నాకన్నా ఉన్నతంగా ఉండడం సహించను నేనేమిచ్చి ఏమి చూపి నీ ముందు గొప్ప కాలిన నిన్ను నువ్వు ఇచ్చుకున్నప్పుడు తప్ప అప్పుడు నా రాజాది అవును కానీ పురుషుడి కింద నా ఆధిక్యతను నిరూపించుకోవాలని ఉంటుంది నువ్వు నిస్సహాయమై కన్నీళ్లతో కోపాలతో అల్పత్వాలతో నా మీద ఆముకోవాలనిపిస్తుంది నీ లావణ్యాన్ని నీ తేజస్సుని నాదిగా నా ప్రజల ముందు చూపుకోవాలని యుద్ధాలు ఉత్సవాలు సభలు కొలువులు న్యాయ ఇవన్నీ చేస్తూ ఉంటేనే గాని నాకు జీవిస్తున్నట్లుండదు చూడు కన్నీళ్లతో అబలత్వంతో నిన్ను రంజింపు చేయటం నాకు చేత కాదనుకోకు స్త్రీలు ఉండే హాని లేని నటనలు గౌరవించడం చనువులు వాగలు ప్రణయ ఇవన్నీ నాకు తెలియక కాదు ఇన్నేళ్ళు వాటిని అనుభవించి అంతకన్నా గౌరవమైన ఉజ్వలమైన ప్రేమకి అర్హుడివైనందునే నా స్నేహార్హత కలిగింది నీకు నిన్ను లాలించడానికి కాదు నిన్ను కాల్చి కరిగించి శుభ్రపరిచి దేవత్వాన్ని ఇయడానికి చెప్పించారు ఎవరో నన్ను నిన్ను భరించలేను మేలుకో ఈ క్షుద్ర దుస్వప్నాల్లో ఎందుకట్లా ఆరాటపడతావు నేను వెళ్ళనా సురెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఒక్క నిమిషం నన్ను నాపుకోలేవు నేను వెళ్ళిన నేను నిన్ను వదిలితే ఈ నిమిషపు నీ వెర్రి వివేకానికి రోషించి నేను వెడితే ఏమైపోతావు నువ్వు ఎన్నడో అనుభవించి కోల్పోయి మరచిన స్వర్గానుభవం వంటి నా జ్ఞాపకంతో జన్మ జన్మలు యుగ యుగాలు అశాంతిలో వేదనలో పశ్చాత్తాపంలో కాలిపోవా ఇలా రా మృణాళిని మృత్యువుకి నా రాక కారణమని నా మీద నీలో ద్వేషం నీ కామపరత్వం కారణమని నీకు నీ అసహ్యం ఇవన్నీ చాలా అల్పత్వం అంతకన్నా ఏ కొంచెం జ్ఞానంతో జీవితాన్ని చూడగల వివేకం ఉన్నా స్పష్టమవుతుంది ఇది విధి నియమం నేను రాకముందు మృత్యూ నేలగవా నేను రాకపోయినా బాధని మృత్యుని అభ్యంతరపరచగలవాజరామని నిద్రపుచ్చుతా ఇప్పుడే చెప్పు నీ ప్రియురాల్ని చూడు ప్రశ్నలు అడగడం మరిచిపో విశ్వాసం నేర్చుకో నన్ను నమ్ము నేను నీ ప్రియురాల్ని కాక ఇంకేవీ కాదు నువ్వు నువు నా నాతుడు నా ప్రభువి నువ్వు లేనిది నాకు నేననే దానికి అర్థం లేదు యుగాలు వెతికి వెతికి చేరాను ఈనాటికి నిన్ను గొప్ప శాంతితో ఈ లోకపు కాదు వెయ్యి కన్నులతో ఎక్కడ ఎక్కడ అని కాలంలో ప్రతి క్షణం ఎదురు చూసే సూర్యచంద్రులతో అనంత దూరాన ఉన్న నక్షత్రాల కాంతితో కళ్ళు కలిపి వెతికే మధురమైన అశాంతితో మాయ పొరలు ఛేదించి అనేక రూపాలలో లోకాలలు కాలలో ఎవరు నా ఆత్మనాథుడెవరు అని దిక్కులు నిశ్శబ్దంగా మారుమ్రోగి అన్వేషణ ఫలితంగా కలుసుకున్నాను నిన్ను నన్ను మరిచిపోకు మళ్ళీ నా చేతుల్ని తప్పించుకునే అంధకారంలోకి జారి నా నుంచి దూరమైపోకు నీ అనుభవానికి నువ్వే విరోధివి నీకు నువ్వే అబతీకుడివై మనిద్దరి మధ్య విరహ సముద్రాలని కల్పించకు నే నువ్వు నిరాకరిస్తే నేను నిస్సహాయనైపోతాను ఎంత కూరాని కాంతికై మౌనంగా పువ్వురెక్కల మీద కన్నీరు కార్చే రాత్రి నా విరహల్లో నేనే అణిగిపోతాను ప్రియా పురూరవా చాలా ఆలస్యమైంది వింటున్నావా ఆ కోలాహలం ఎన్ని గంటలు చర్చిస్తున్నారు ఏమిటో తెలుసా నా నడవడి అంటే నిన్ను పంపేయాలట నీవల్ల రాజ్యానికి అరిష్టం ఆ నా వైపు పరికినవారు ఒక్కరు లేరు గురువులు సామంతులు ప్రజలు సైన్యాధిపతులు చివరికి నా పుత్రులు అది ఆ కోలాహలం ఏమన్నావు ఒక్క మాట వినన్నా కాని పద్ధతి బాగాలేదు ఏదో రహస్య వ్యాపార ప్రయత్నం తెలుస్తోంది నాకు ముఖ్యంగా నా హత్తులు ప్రాణసూచుడు నన్ను ఎన్నడూ ప్రశ్నించని వాళ్ళు నా సన్నిహితులు కూడా నా క్షేమం కోసం నేను పంపేయమంటున్నాడు ఇక ఇక్కడ నిలవడం దుస్సహనీ కాదు క్షోభావితం కాబోతోంది వెళ్ళిపోదాం రాజ్యం వాళ్ళకి గొప్ప చెప్పి వెళ్ళిపోదాం ఏమంటావు ఏమిటా సందేహం నీ మనసులోని సందేహమే నీకెలా తెలిసింది మన విలాసం కోసం మనం వెళ్ళాలి కాని ఇబ్బందులు తెరిచేందుకు వెళ్దాం ఆ సమయానికి ఏం చెయ్యాలో అదే తెలుస్తుంది ఏం చెయ్యను అనే ప్రశ్న నిర్మూలించగలిగితే ఆ ప్రశ్నే ఈ ప్రపంచంలో దారుణం హిన్ని పయ్యాలకి కారణం ఏది చేసి ఏది చెయ్య పోయింది ఏమీ లేదని గ్రహించరు ఎందుకు ఆ పని చేయలేదు ఉండు చేస్తాను అని ఆ పని మీద బలం తెచ్చుకోవడంలోనే నీ బలహీనం తెలియడం లేదా బలహీనమా నాకు నీ ధైర్యంలో కాదు నీ ప్రావీణ్యతలో కాదు ఆ పని నుంచి నీ వ్రాగల ఫలితం పోయిన విశ్వాసంలో బలహీనం అంటే జ్ఞానం విశాలమైందన్నమాట నీలో పూర్వ సందేహమే కలిగేది కాదు చూడు మళ్ళీ చెప్తున్నా నిన్ను నువ్వు అర్పించుకోవరికి నాకు కాదు నా పైన నీ ప్రేమకి అర్థం కావడం లేదు నీకు మళ్ళీ ఇంకోసారి ఇదే కడపటి సారేమో నీకు చెప్తున్నాను ప్రేమకి నిన్ను నీ ఐశ్వర్యాన్ని అర్పించడం కాదు నీ స్వేచ్ఛని నీ బయట స్వేచ్ఛని కాదు నీ ఆత్మస్వేచ్ఛని నీ కోపాల్ని ధర్మాల్ని ఇష్టాల్ని కర్తవ్యాన్ని అన్నీ తెలీదు తెలుస్తుంది తొందరే ప్రస్తుతం నా నిర్దేశం ఏంటంటే అవన్నీ తీసేసి నిర్విచారంగా నా చేతుల్లోకి రాళ్ళు ఉత్తశబ్దం ప్రేమలో లెక్కలు లేవు యోచనలు లేవు జీవితం ఏమైపోని నష్టాలే రాని సమస్తం కూలిపోని ప్రేమ జీవితం విధి వలె కాల ప్రవాహం కన్నా బలంగా తీసుకుపోతుంది తన ఆరాధకుని పద ఆ కట్టలు అన్ని తీసి ఈ గాలిలోంచి ఆకాశంలోదేశాలు దూరంగా వినపడుతున్నాయి నాకు ఇంకా నీకు నాకు ఎక్కువ వ్యవధి లేదనుకుంటాను వెళ్ళిపోవాలి వెళ్ళిపోను నీ మీద నాకు అనంతకాల పాధి నుంచి ప్రేమ ఎందుకో ఎట్లానో నాకు తెలియదు నువ్వు నేను అనే గీతం తప్ప ఇంకేం వినపడను ఈ సృష్టి లేదా తరంగాల మీద మనిద్దరి ప్రేమ నాట్యమే కనిపిస్తుంది నాకు రా నేను అనేది తప్ప నీ మనస్సు నుంచి దూరం చేసుకో చూడు ఈ అందమంతా నేను సమస్తము నీకు నవ్వు నా నిజంగా మెలకువలో జరిగింది వాడ నీకు తెలిసిందా నువ్విరుగుదువా ఈ స్థితిని యువకులు వర్ణించారు నువ్వు నేను అనే భేదమైపోయిన ఆ నిమిషాన నా లోపలి అగాధాన్ని అందుకుని కావాలని ఆ ఉద్ధృతంలో రక్తమంతా తలకెక్కింది శరీరం అంతా నన్ను వణికించి విద్యుల్లతలు పరిగెత్తే మా తాగిపోయింది నా స్వాధీనం తప్పింది నీతో చెబుదామండి నీకు తెలిసిందా మన చుట్టూ ఉన్న ఈ చీకటి భగ్గుమని వియ్యిదైగల సుల్యులతో వెలిగింది ఆ మెక్కని కాంతిలో ఆకాశం లేదు మన చుట్టూ ఈ స్థలం దిక్కులు విచ్చి దూరమైనట్లు విప్పుకుంది మాయమైంది ఏమీ లేని ఈ స్థలం దూరం కావడం ఆకాశం కనబడకుండా వెళ్ళిపోతుందనుకో మన కళ్ళ ముందు ఆ విశాలత్వం నీ ఆత్మలో ఆ విశాలత్వం ఏమీ ఆనందం దాంట్లో నువ్వు నేను ఏమీ లేవు ఎవ్వరూ లేరు మన దేహాలు లేవు మనం ఉన్నాం కాదు మనం లేవు ఆనందమే ఉంది మనం కాదు నువ్వు కాదు నేను కాదు నువ్వు అవును నేను అవును భేదం లేని నువ్వు నేను ఐక్యమైన మన అవును క్షణము యుగం కాలపరిమితి లేదు అనుభవానికి అంతే అయిపోయింది ఎవరు ఎవరైతే ఎవరు పోనితో ఎవరు చూడని బా ఎవరైతేనే చూడకో అలా కాదు వాళ్ళు ద్రోహం తెరిచారు ఈ రాత్రికి అయితేనే అపాయం ద్రోహి ఏం లేదు నా కత్తి ను కదలద్దు నా ఆజ్ఞ పురూరవాళ్ళకు నా ఆజ్ఞ నువ్వా ఎవరైతే నేను వెళుతున్నాను నా శాపం గడువు తీరింది నా కన్నా నా ఆజ్ఞ కన్నా నీ ప్రతాపం అధికమైంది నీలో అపరాధిని క్షమించు నేను వెళుతున్నాను ఏ పరిహారం ఏ శిక్ష ఏమీ లేదు గొప్ప పరీక్ష జరిగింది నా కట్టుపడ్డ నిన్ను చంపేవాళ్ళు నేను ఊర్వర్సినిచావా ఇన్నాళ్ళు నాకు తెలియదు నిన్ను చంపి ఉంటే దేహ భారాన్ని వదిలి నాతో దేవలోకానికి వచ్చేవాడి కాని నీ మనసు ప్రోత్సాహం నేను చేయించింది గొప్ప విరహంలో అనేక సంవత్సరాలు మథన పడాలి నువ్వు మరణం వరకు వస్తున్నారణ సమయం వరకు ఎట్లానూ అందను నీకు నన్ను విడిచిపెడుతున్నావా ఇదంతా మాయా నీ ప్రేమ మాయ ఈ సృష్టి ఈశ్వరుడు ఎంత వాస్తవమో నా ప్రేమ అంత వాస్తవం మరి నన్ను ఎలా వదలగలవు నా శక్తిలో నేను నీతో ఉండటం ఎవరు మన విరోధులు చెప్పు ముల్లోకాల్లో ఎవరైనా ముల్లోకాలు వెతికినా దొరకని శక్తి ఈ జీవిత విధాతకి నిర్మాతకి అందని శక్తి దిగులు పడకు ఆ కల్పాంతం నీ కోసం కాచుకుని ఉంటా ఊర్వీ పోని జీవితం ఒక్క క్షణం మన ప్రేమానుబంధం అనంతం నా విరం పొందిన కొద్దీ క్రమంగా నేను ఇంకా గొప్ప శృంగారంతో జ్ఞానంతో నీ హృదయంలో వ్యాపిస్తాను దిగులు పడకు నువ్వు నిందించుకో ఇట్లా జరగాలి అంతే నువ్వు కలయిపోతావు ఒక్క క్షణమైపోతుంది మళ్ళీ ఈ మాయలో పడతాను భయపడదు నా వాడి నువ్వేం ఏ సుఖ దుఃఖ ప్రాంతుల్లోనైనా నిన్ను వినవచ్చు నా ప్రియుడివి నువ్వు నేనే నువ్వు పిచ్చివాడాలి ఊర్వశక్తి ఏమిటి మీ లోకం వల్లే యోచించచ్చు ఒక అనుభవం శరీరం కాదు శరీరమైనా ఒక అనుభవమే కదా ఈ వియోగము బాధ ఎందుకని నేరుస్తాము కానీ వాటి వల్ల కలిగే అశాంతి లేకపోతే ఏమందుకోగలరు మీరు అనమయ్య సహిని విధిని ప్రార్థించు దిక్కు నదిలేటట్టు ఊర్వతని ప్రశ్నల నీ కోసమే కాచుకుని ఉంటాను నేను చాలా లంచం నీ దాన్ని నీ జీవితం ఒక క్షణం ఊర్భరిస్తూ అనుభవం దయ నాకు లేదనుకోకు కానీ నేను నీకు దగ్గరైనా అందుకు నేను వెళ్ళాక నీ బాధని ధరించలే మీతో కలిసి సుఖించిన ఊర్వతనే కలుసుకో నన్ను అందుకోగలిగేవలసిన నేను వెళ్తాను పురూరగా నాటకం విన్నారుచన శ్రీ చలం రేడియో అనుసరణ శ్రీ జనమంచి రామకృష్ణ సంగీతం శ్రీ ఎం చిత్తరంజన్ సాంకేతిక సహాయం శ్రీ సిహెచ్ మోహన్ సమర్పణ శ్రీ గోపాల్ ఇందులో పురూరవుడు శ్రీ కె చిరంజీవి ఊర్వశి శ్రీమతి ఎన్ శారదా శ్రీనివాసన్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర నుంచి వెలువడింది